పదిహేను శ్లోకం నము జ్ఞానయజ్ఞేన చాప్యమే యజంతో మాసతే ఏక పృథక్ బహుధ విశ్వతో ముఖం అవతారరిక కారేణ ఉపాసతే ఉశి పద్నాలుగో శ్లోకంలో నిత్యయుక్త ఉపాతే అని చెప్పిన్నారు అంటే సాధకులు నిత్య సంబంధం పెట్టుకుని ఈశ్వరుణ్ణి ఉపాసన చేస్తారు నిత్య సంబంధం కదాచిత్త సంబంధం కాదు నిత్య సంబంధం సో ఇప్పుడు మనిషికి సంసారంలో ఉండే వ్యక్తులతోటి నిత్య సంబంధం పొస్తారు కుదరదు ఎందుకంటే ఒక కాలంలో కలుసుకుని ఇంకో కాలంలో విడిపోయి వాళ్ళే అందరూ కూడా కాబట్టి కొంతకాలం ఉండే సంబంధాలే ఉంటాయి కానీ నిత్య సంబంధాలు ఉండవు ఈ సంసారంలో సంసారం మీరు హై ఫ్రెండ్స్ ఉన్నారు ఎంతకాలం మీకు ఫ్రెండ్షిప్ ఇంకా యంగ్ అడిగితే మేము ఇప్పటికీ ఫ్రెండ్స్ అనే అదే పెద్దవాళ్ళు అడిగితే తెలుస్తుంది హై స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు ఉండరు అలా గుర్తే ఉండరు ఏదో ఆ చిన్నప్పుడు ఆ వయసులో సమ్ రిలేషన్ అలాగే అన్ని రిలేషన్స్ అంటాయి ప్రపాయామివ సంగమ భాగవతంలో ఉంటారు అంటే చలివేంద్రం దగ్గర అందరూ ఏదో ఎండ బండలిక్క తోట ఉంటారు ఎండలో ప్రయాణం చేసి వచ్చి చలివేంద్రం అని ఒకటి ఉంటుంది రకాల పద్ధతులు అక్కడ కొంచెం మజ్జిగతేటా అది సప్లై చేస్తారు ఫ్రీగా అక్కడే చేరుతారు ప్రయాణికులు ఎండ టైంలో చేరి వాళ్ళు స్వీకరించి తాము తెచ్చుకున్న రోటీ ఏదో తిని కొంచెం ఆ నీడ కొంచెం చిన్న విశ్రాంతి తీసుకుని మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతారు ప్రయాణం కదా ఎవడ హెడవిడి వాడితే మళ్ళీ ఎక్కడికో చేరుకోవాలి రాత్రికి సో అక్కడ కలుసుకుని ఉంటారు కొద్దిసేపు అప్పుడు ఏదో కొంత మైత్రి అనురాగము ప్రేమ సంబంధము ఇవన్నీ ఉంటాయి ఎంతసేపు ఉంటాయండి టైం వచ్చినప్పుడు మళ్ళీ ఎవరిదాన్ని మళ్ళీ వెళ్ళిపోతారు మనవ జీవితంలో సంబంధాలు అలాగే ఉంటాయి అందుకే మనం ఈ సంబంధాల చుట్టూ చాలా సెంటిమెంట్ని అల్లుకుని మనం ఇబ్బంది పడతాం తప్ప ఈ సంబంధాలు నిత్య సంబంధాలు కావాలి వీటిని కథాచిత్త సంబంధములు అంటారు ఓ కొద్దిసేపు ఉంటాయి తర్వాత పోతాయి వాస్తవంలో ఈ జగత్తులో మనం ఏదో పది మందితో కలిసి ఉన్నామని అనిపిస్తుంది కానీ ఎవరికి వాడే ఎవరికి వాడే యమునా తీరే జీవితమే ఆలస్యంగా ఆ సత్యాన్ని తెలుసుకుని మనం ప్రేమగా ఉండాలి ఆసక్తి పెట్టుకోవద్దన్నారు కానీ ప్రేమించవద్దని అంటారు ఆసక్తి అటాచ్మెంట్ పెట్టుకోవద్దని అంటాం ఈగో ఈగోయిక్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఆసక్తి పూర్వకంగానే ఉంటాయి అహంకారపూర్వకమైన సంబంధాలన్నీ ఆసక్తి ప్రధానంగానే ఉంటాయి ప్రేమ ఉన్న చోట అహంకారం ఉండదు అది ఆ ప్రేమ యొక్క లక్షణం ఒక యాసిడ్ టెస్ట్ మీరు ఈగోయిక్ రిలేషన్ పెట్టుకుని ఆ రిలేషన్షిప్లో ఈగో యొక్క అడ్వాంటేజ్ అని ఒకటి ఉంటుంది అంటే అహంకారము ఆ ఈగో ఏం చేస్తుందంటే కొంత అడ్వాంటేజ్ ఈ రిలేషన్షిప్లో మనకేమిటి లాభము అనే లాభ నష్టాల బేరీకి వేసుకుని ఎంతో కొంత లాభాన్ని ఆ రిలేషన్షిప్ ద్వారా సంపాదించాలని అహంకారం ప్రయత్నం చేస్తూ ఉంటుంది అహంకారం అంటే మన అహంకారమే దాన్ని మనం గుర్తుపట్టి దాన్ని ఖండించకపోతే అలాగే అహంకారమయమైన జీవితమే నడుస్తూ ఉంటుంది కాబట్టి హ్యూమన్ రిలేషన్స్ అన్నీ కూడా అహంకార ప్రధానంగా ఉండడం చేత ఆసక్తియే ముఖ్య లక్షణంగా కలిగి ఉంటాయి కానీ ప్రేమ ఉంటుంది కానీ ఆసక్తి ప్రధానంగా నడిపిస్తూ ఉంటుంది రిలేషన్షిప్ని కొన్ని సందర్భాల్లో ఆసక్తి తగ్గి ప్రేమ అధికమైన సందర్భాలు ఉండొచ్చు ఉండవని నేనన్నాను కానీ మెయిన్గా ఆసక్తి ప్రధానంగా ఉంటాయి రిలేషన్స్ ఇంతకీ ఏ రూపంగా ఉన్నా రిలేషన్షిప్స్ స్థిరము కావు అది అశాశ్వతం శాశ్వతమైన రిలేషన్షిప్ ఒక్కటే ఉండదు అదే ఈశ్వరునితోటి జీవునికి ఉన్న సంబంధము ఇది అనాది సంబంధం ఈశ్వరునితో జీవునికి ఉండే సంబంధం ఇది అనాది సంబంధం కానీ జీవుడు కృతజ్ఞుడు అంటే ఈశ్వరుణ్ణి మరిచిపోతూ ఉంటాడు జీవుని లక్షణమే ఈశ్వరుని చేసిన మహోపకారాన్ని స్వీకరించి ఆ ఈశ్వరుణ్ణి మరిచిపోతూ ఉంటాడు ఏమిటి ఈశ్వరుని మహోపకారము అంటే మన హృదయంలో ఆత్మరూపంగా ఉండి కంటికి చూపు చెవికి వినికిడి ఈ విధంగా సకల ఇంద్రియ శక్తులను ఉజ్జీవింపజేసేటువంటి ఏ చైతన్యం మొదలదో అదే ఈశ్వరుడు ఆ ఈశ్వరునించి ఆ సత్తాస్ఫూర్తులను మనము పొందుతూ ఉన్నందుకు మనం ఈశ్వరుని ఏడల సర్వదా కృతజ్ఞతాభావంతో ఉండి ఈశ్వరునితోడి సంబంధాన్ని గుర్తించుటే ఈశ్వరునితో మీరు సంబంధం పెట్టుకోనక్కర్లా ఎందుకంటే ఈశ్వరుడితోటి నిత్య సంబంధం ఉంటుంది కొత్తగా పెట్టుకునేది ఏమీ లేదు నిత్య సంబంధం ఉంటుంది కానీ గుర్తించాలి గుర్తించకపోతే ఉపయోగం ఏంటి పక్క ఇక్కడ నేను పక్కనే ఈశ్వరుడు కూర్చున్నా ఆయన ఈశ్వరుడిని గుర్తింపు ఏమీ ఉపయోగం లేదు కాబట్టి ఈశ్వరునితోటి నిత్య సంబంధాన్ని గుర్తుపట్టాలి ఎంతసేపటికి జ్ఞానానికే ప్రాముఖ్యం తెలుసుకోవడానికే ప్రాముఖ్యం నాకు ఈశ్వరుని తోడి నిత్య సంబంధము కలదు అని గుర్తుపట్టాలి సంసారంతో అంటే జగత్తుతో మీరు ఎంత సంబంధం పెట్టుకోవాలనుకున్నా మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు పెట్టుకోలేరు ఎటువంటి సంబంధం పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోలేరు పురాణాల్లో కథలు చెప్తూ ఉంటారు వాళ్ళు కథలు పట్టేసుకుని సందేశం నిధులు పెట్టేస్తు ఉంటారు ఇవి ఇది ఒక పెద్ద దురదృష్టకరమైన వాతావరణం దాంతో ఈ కథలు పెద్ద మిస్లీడింగ్ కూడా తయారవుతాయి హిరణ్యక శిపుడు తపస్సు చేస్తాడు తపస్సు చేసి ఎవేవో వరాలు కోరుతాడు ఈ రాక్షసులు తపస్సు చేసినప్పుడల్లా వాళ్ళు కోరే వరాలు ఎలా ఉంటాయంటే సంసారంతో నిత్య సంబంధం ఉండాలి వాడికి వాడు చచ్చిపోకూడదు ఇక్కడే ఉండాలి వాడి సంపదలన్నీ కూడా అలాగే ఉండాలి సో అలాంటి వరాలు ఎవో కోరడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు ఆ వరాలు ఇచ్చేయని చెప్తాడు తప్పుడు ఈ వరాలన్నీ వర్కౌట్ కావదా నాన్న అని చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ వీడు వినడు సో ఈ కథల యొక్క సారం ఏమిటంటే నిత్య సంబంధము సంసారంతో పోసడ్డదు సంసారంతో మీరు సంబంధం పెట్టుకున్నాం అనుకున్నా మీరు పెట్టుకోలేరు ఎందుకంటే ఆ సంసారము నిత్య మీరేమో ఆత్మచైతన్యస్వరూపులు సత్యస్వరూపులు సత్యానికి వచ్చికి సంబంధం ఏముంటుంది ఇది రియల్ అండ్ అన్ రియల్ దీన్ నెవర్ హ్యావ్ ఇన్ ఈ రిలేషన్షిప్ బికాస్ దియల్ అండ్ అదర్ ఈజ్ అన్ రియల్ ఈజ్ రీజన్ అయినా కాబట్టి సంసారంతో లేని సంబంధాన్ని మనం అజ్ఞానం చేత ఉన్నదిగా కల్పించుకుంటాము ఈశ్వరునితో ఉన్న సంబంధాన్ని అజ్ఞానం చేత గుర్తుపట్టలేకుండా ఉంటాము ఈ పరిస్థితి మార్చే పద్ధతి మీరు ఈశ్వరునితోటి సంబంధాన్ని పెట్టుకుంటూ ఉండాలి పెట్టుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది ఓహో ఇదే యథార్థం కదా అని తెలుస్తుంది దానికే ఉపాసన అని చెప్పి ఈశ్వరునితో ఉన్న సంబంధాన్ని గుర్తించడము ఎలా గుర్తించడము మీరు ఈశ్వరునితో సంబంధం పెట్టుకోండి అలా పెట్టుకుంటుంటే మీకు తెలిసిపోతుంది ఓహో ఇది సహజ స్థితి ఈశ్వరునితోటి సంబంధమే సహజ స్థితి సంసారంతోటి సంబంధము అసహజము అన్ న్యాచురల్ ఈశ్వరుని తోటి సంబంధమే సహజ స్థితి అని నీకు తెలిసిపోతుంది కాబట్టి ఈశ్వరునితోటి సంబంధం పెట్టుకుంటుంటే అసత్యము అనుభవానికి వస్తుంది ఆ విధంగా ఈశ్వరునితోటి సంబంధం పెట్టుకున్న పేరే ఉపాసన అని అంటారు నిత్యయుక్త ఉపాసతే ఉపాసన చేస్తారు అని లోకంలో ఉపాసనలు మీకు అనేకం కనపడతాయి చాలామంది ఉపాసకులు కనపడతారు మామూలుగా లోకంలో మూడు రకాల సాధకులు కనపడతారు కర్మి కర్మి అంటే కర్మ ప్రసానలు ఉంటారు కర్మలు చేస్తూ ఉంటారు ఈశ్వరుణ్ణి ఆరాధించే రూపంగా కర్మ కర్మరూపంగా కర్మానుష్ఠానంతో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు అది ఒక గ్రూప్ ఉపాసకులను వేరే ఉంటారు వీళ్ళు వీళ్ళు కూడా కర్మ కొద్దో గొప్ప చేస్తారు కానీ కర్మ కంటే ఉపాసనకి ప్రాధాన్యం ఎక్కువ అంటే ఈశ్వరుణ్ణి భావన భావనారూపంగా ఉంటుంది కర్మ ఉంటుంది కానీ భావనకి ప్రాధాన్యం ఎక్కువ కర్మ చేసి వాడి దగ్గర కూడా భావన ఉంటుందో తెస్తారు కానీ కర్మకే ప్రాధాన్యం ఎక్కువ సో ఆ భావనారూపంగా ఉండి ఉపాసన చేసి వాళ్ళు ఉపాసకులు ఉంటారు అయితే దురదృష్టం ఏమంటే ఈ కర్మ ఈ ఉపాసన ఏవైతే ఉన్నాయో అవి ఈశ్వరుణ్ణి చేరుకునే చక్కని ఉపాయాలు కర్మ ద్వారా ఈశ్వరుణ్ణి చేరవచ్చు దానికి కర్మయోగము అనిపారు యోగము అంటే సంబంధం ఈశ్వరునితో సంబంధాన్ని కలిపే కలిపే ఉపాయము కర్మయోగము అలాగే ఉపాసన ద్వారా ఈశ్వరుణ్ణి మనం చేరుకోవచ్చు ఆ సంబంధం పెట్టుకోవచ్చు దానికే భక్తి యోగము అనిపారు ఉపాసనన్నా భక్తి అన్నా ఒకటే యోగము అనిపేరు కానీ సాధారణంగా మీకు లోకంలో ప్రవృత్తి ఎలా ఉంటుందంటే వీడు సంసార సంబంధాన్ని కొనసాగించడానికి ఈశ్వరుణ్ణి బాడుకుందామని చూస్తాడు మనిషి అంతేకాని సంసారంతో సంబంధాన్ని విచ్ఛేదం చేసుకునే ఈ కల్పిత సంబంధాన్ని ఈ అజ్ఞానకృతమైన సంబంధాన్ని బ్రేక్ వేసి మనం ఈశ్వరునితో నిత్య సంబంధాన్ని గుర్తు చేసుకోవాలి దానికోసం ఉపాసన చేయాలి అనుకోడు అలా అనుకోడు తర్వాత లోకంలో పది మందికి బోధించి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా మిస్లీడ్ చేస్తూ ఉంటారు స్వయం కన్ఫ్యూజ్ పరాను కన్ఫ్యూజ్ అయ్యేది అని ఒక వాక్యం అలాగే మిస్లీడ్ చేస్తూ ఉంటారు ఏదో చేస్తూ ఉంటారు చూస్తుంటే ఆశ్చర్య వస్తుంది మా అమ్మాయి డాక్టర్ అవ్వాలి దానికి మీరు ఏదైనా మంత్రం చెప్పండి అంటాడు టీవీలో టీవీలో ఇలాంటి ప్రశ్నలు ఏదో టీవీ ట్వంటీ ఫోర్ అంటే ఇలాగే అడుస్తుంది టీవీ అంటే ఏదో ఉదయం రెండు సాయంకాలం రెండు గంటలు ఉంటే కొంత సందర్భంగా ఉంటుంది ట్వంటీ ఫోర్ అంటే మరి అన్ని తుక్కంతా పోవేసి దాన్ని నింపాలి కదా ట్వంటీ ఫోర్ అవర్స్ నింపాలి అని అడిగితే ఈయన పోనీ చెప్పచ్చా చూడండి మీ అమ్మాయి బుద్ధిమంతురాలు బాగా చదువుకుంటోంది డాక్టరే అవ్వాలని రూల్ ఏం లేదు అవ్వకూడదని నేను అంటలేదు అదే చక్కగా అయితే అవుతుంది లేకపోతే ఇంజనీర్ అవుతుంది లేకపోతే కామర్స్ బి కామర్స్ చదువుకుని సెక్రటరీ అవుతుంది ఏదో అవుతుంది కాబట్టి వచ్చిన పరిస్థితిని మనం ఈశ్వరుని ప్రసాదంగా యాక్సెప్ట్ చేయాలి కానీ ఇలాగంటే గుమ్మ కోరికలు కోరకూడదు మీరు ప్రెషర్ పెట్టుకుని మీ అమ్మాయి మీద అటువంటి ఒత్తిడి తీసుకొస్తే అది ఎవరికి క్షేమం కాదు అని చెప్పొచ్చు కదా అని చెప్పడం అని చెప్పకుండా ఏం చెప్పాడో చెప్పంటారా చెప్పమంటారా హ్రామ్ హ్రాం హక్ష్మీ కమలాలయ ప్రసీద ప్రసీద ప్రసీద హ్రామ్ హ్రామ్ హ్రామ్ ఈ మంత్రం చెప్పండి చేయండి అని చెప్పాడు ఎలా ఉంది ఏమో నాకైతే చాలా విడ్డూరంగా అనిపించింది మీతో బాగా అనిపిస్తే గాడ్ బ్లస్ యూ నేను ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ యూ చె చెప్పాడే దిస్ ఈజ్ వాట్ హీ టోల్డ్ ఏది డాక్ అమ్మాయి డాక్టర్ అవ్వడానికి ఎంసెట్ పరీక్షకి హ్రామ్ హ్రామ్ హ్రామ్ ఏమండి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి సపోజ్ అమ్మాయి డాక్టర్ అవ్వడం కాదు డబ్బులు బాగా డబ్బులు లాటరీ బాగా కావాలంటే దానికి ఏదో ఇంకేదో చెప్తాడు సంథింగ్ ఎల్స్ ఈ రకంగా జనాలని ఎవళ్ళైనా కొంచెం ఆబ్జెక్టివ్ వ్యూతో చూసి వాళ్ళు మతానికి చెడ్డ పేరు వచ్చే విధంగా వాళ్ళు మొహం ఇచ్చా ఇదే వేళ మతం అని ఆశ్చర్యపోయే విధంగా ఆబ్జెక్టివ్గా చూసి వాళ్ళకి ఒక రకమైన వ్యతిరేక భాగం కూడా కలిగే విధంగా వెరీ అన్ఫార్చునేట్ మనిషికి చక్కని దిశానిర్దేశం చేయాలి వాళ్ళు అసలు అడగనే అడగరు వాళ్ళు సంసారంలో అందంగా పోతూ ఉంటారు విరుద్ధెద్దు చేలో పడ్డట్టుగా పోతూ ఉంటారు వాళ్ళలో ఒకరికి ఒకంత వివేకం కలిగి ఎవరినైనా మంచి సలహా అడిగితే వాళ్ళకి యోగ్యమైన సలహా చెప్పాలి కానీ ఇలాగంటే పని చేయకూడదు కానీ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే మేము ఉపాస కులము అంటారు దే ఉపాసన ఉపాసన అంటే ఉపా ఈశ్వరస్సు సమీపే ఆసనం స్థిరముగా ఉండుట ఈశ్వరుని దగ్గర స్థిరముగా ఉండుట దానికి ఉపాసనము అయిపోయారు మీరు ఈ మంత్రం కొద్దిసేపు జపించి ఫలం కోసం ఎదురు చూస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఈశ్వరుడి దగ్గర ఉన్నట్ట సంసారం దగ్గర ఉన్నట్ట మీరు సంసారంలో ఉంటూ ఈశ్వరుణ్ణి కూడా సంసారంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించట్లేదు ఇది కాబట్టి దిస్ ఈజ్ సంథింగ్ వెరీ అన్యూషువల్ ఉంటాయేమో పుస్తకాల్లో అనేక రాసు ఉంటాయి అసలే రాసు ఉండవని నేను అన్నాను బట్ అవి సాధకులకు భగవద్గీతను అధ్యయనం చేసే సాధకులకు అవి ఆదరణీయములు కావు ఉపాధేయములు కావు అందుకోసం చెప్పాను కాబట్టి కర్మ కానీ ఉపాసన కానీ మనల్ని ఈశ్వరుణ్ణితోటి సంబంధం పెట్టుకునేందుకు సహకరించివిగా ఉపాయములుగా ఉండవలేను అప్పుడే అవి యోగములు అవును కనుక నిత్యయుక్త ఉపాసతే అని చెప్పి ఉన్నారు కదా ఆ ఈశ్వరుణ్ణి ఎన్ని విధములుగా ఏ ఏ ప్రకారముతో ఉపాసించదరు అనే ఒక ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ శ్లోకము ఉంచుతున్నది ఉచ్యతే అంటే చెప్పబడుతున్నది ఎవరి చేత అంటే భగవత భగవాను చేత చెప్పబడుతున్నది అని సంస్కృతంలో ప్యాసివ్వాయిస్ యూసేజ్ ఉంటుంది దాన్ని తెలుగులోకి ఉన్నదన్నట్టుగా ట్రాన్స్లేట్ చేసినట్లయితే బడు అనే పదప్రయోగం అధికంగా వస్తుంది చెప్తున్నారు అండం కంటే చెప్పబడుతున్నది అని తెలుగులో అయితే సహజంగా మాట్లాడాలంటే చెప్తున్నారు అని అంటారు అటువంటి ఒక సహజత్వం సంస్కృతంలో ప్యాసివ్ వాయిస్తుంది ముఖ్యతే అని చాలా సహజంగా ఉంటుంది ఆ భాష యొక్క లక్షణం అది మంచిది సో అన్యే అంటే కొండరు జ్ఞాన యజ్ఞేన మాం ఉపాసతే యజంత మాం ఉపాస య య య య యంత అంటే ఆరాధించువారు మాం నన్ను ఈశ్వరుడనైనా నన్ను ఆరాధిస్తారు ఎలా ఆరాధిస్తారు జ్ఞాన యజ్ఞముతో ఆరాధిస్తారు జ్ఞానమే యజ్ఞము జ్ఞాన యజ్ఞము అంటే జ్ఞానమే యజ్ఞము సాధారణంగా లోకంలో దృష్టి ఎలా ఉంటుందంటే యజ్ఞము అనగా అగ్నిని వ్రేల్చి దాని ఎందు ఆహుతులను సమర్పించుట అది మామూలుగా లోకంలో ఒక దృష్టి అయితే యజ్ఞ శబ్దానికి కొంత విస్తృతమైన అర్థం ఉన్నది మీరు ఏదైనా పూజాధితం చేసినట్లయితే అగ్ని అక్కర్లేకుండగా పూజ మొదలైనవి చేసినట్లయితే దానికి కూడా యజ్ఞ శబ్దంతో వ్యవహారం ఉన్నది సో రాబోతోంది కూడా అహం క్రతుర్ అహం యజ్ఞ అని రాబోతోంది అక్కడ యజ్ఞ శబ్దానికి అర్థం మనం చూడబోతున్నాము కాబట్టి యజ్ఞ శబ్దాన్ని ఆ సందర్భానికి అనుగుణంగా మనం అర్థం చేసుకోవాలి ఈ పూజాధికము కూడా యజ్ఞ యజ్ఞము అని అనవచ్చు కాబట్టి యజ్ఞము అంటే సాధారణంగా ఈశ్వరుణ్ణి ఆరాధించే కర్మకి పేరు ఇప్పుడు మనం లోకంలో చూస్తూ ఉంటాం మేము యజ్ఞం చేస్తున్నాము అని ప్రచారం చేస్తారండి యజ్ఞం చేస్తారు కూడా ఏం చేస్తారు యజ్ఞము అంటే ఈశ్వరుని ఏదో ఏదో రూపంలో ఆరాధిస్తారు కాబట్టి అది అర్థము యజ్ఞశ్దానికి అయితే ఇక్కడ జ్ఞాన యజ్ఞము జ్ఞానమే యజ్ఞం అంటే ఇక్కడ మామూలుగా కర్మలో ఉండే ఉపకరణములు అంటే ఏమిటి అగ్నిహోత్రము హవిస్సు లేకపోతే పూజ ఒక మూర్తి పూజాద్రవ్యములు ఇటువంటి ఋత్విక్కులు పురోహితులు ఇలాగ ఈ ఉంటుంది కానీ జ్ఞాన యజ్ఞంలో పరిస్థితి వేరు ఇక్కడ ఈ బాహ్యమైనటువంటి ఉపకరణములు కానీ ఒక క్రియారూపం కానీ ఉండదు ఈ యజ్ఞానికి ఈ యజ్ఞం ఎంతసేపు కూడా వస్తువు యొక్క తత్వాన్ని తెలుసుకునుట అనే రూపంగా ఉంటుంది జ్ఞానయజ్ఞము గీతలో వస్తుంది మాట జ్ఞాన యజ్ఞము అని లోకంలో మీకు అక్కడ జ్ఞాన యజ్ఞము మాట రాదు ఏదో చండీ యజ్ఞము లేకపోతే నారాయణ యజ్ఞము యజ్ఞము లేక యాగము యాగము ఉన్నా ఒక అర్థం కనుక తీసుకోవచ్చు యజ్ఞ శబ్దానికి మటుకు చాలా విస్తృతమైన అర్థం ఉన్నది సో ఈ రకమైన ప నారాయణ యాగము చింది యాగము గణపతి యాగము ఈ రకంగా ఎవ యజ్ఞాలు జరుగుతాయి జ్ఞాన యజ్ఞము అనేది కేవలము భగవద్గీత కాంటెక్స్ట్లోనే అది ఉపయోగించబడుతూ ఉంటుంది ఈ పదాన్ని జ్ఞాన యజ్ఞము అనే భారత సమాజంలో పాపులరైజ్ చేసిన వారు చిన్నమానంది అయన పాపులరైజ్ చేశారు అంతకుముందు జ్ఞానయజ్ఞము అనే మాట అంత పాపులర్ కాలేదు గీతలో ఉంది అసలు గీతని పాపులరైజ్ చేసిందే చిన్నమానం ఆయన యునైటెడ్ నేషన్స్ దాకా వెళ్ళిపోయి అక్కడ కూడా వాళ్ళకు కూడా భగవద్గీత పాఠం చెప్పిన మహామహు మహనీయులు ఆయన కాబట్టి అసలు భగవద్గీతని ప్రపంచం ఈనాడు మీరందరూ ఇక్కడ కూర్చుని భగవద్గీత వింటున్నారు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే అది చిన్మయానందజీ స్థాపించినటువంటి ఒక పరంపర ఆ వరబడి అది సమాజంలో నడిచి ఇప్పుడు అందరూ భగవద్గీత చదువుకుంటున్నారు అది ఒక గొప్ప మార్పు సమాజ జీవితంలో వచ్చినటువంటి ఒక చక్కటి మార్పు కనుక జ్ఞాన యజ్ఞము అనే మాట ఆయన మొట్టమొదటిసారి ప్రయోగించారు నిజానికి మీరు చెన్నమయానందజీ జీవిత చరిత్ర చదివినట్లయితే ఆయన మొట్టమొదటి నేను గీతా జ్ఞాన యజ్ఞము చేస్తాను చెన్నై వెళ్ళినట్లయితే చెన్నై చాలా కన్జర్వేటివ్ సొసైటీ అప్పట్లో ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ మొత్తానికి వెరీ కన్జర్వేటివ్ సొసైటీ ఆయన ఏదో కపాలేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అక్కడ నేను జ్ఞాన యజ్ఞం చేస్తానంటే వీళ్ళు యజ్ఞం అంటున్నారు ఏమిటండి యజ్ఞం అంటే ఏం చేస్తారు హోమాలు లేవు ఋత్వికులు లేవు మంత్రాలు లేవు యజ్ఞం అంటారు ఏమిటి అని కొంతమంది ఆయన మీదకి దూసుకొచ్చారు దూసుకురావడం అంటే కొంత దురుసుగా మాట్లాడి చాలా ఇంజేసే ప్రయత్నం చేశారు ఎస్ ఆయన చెప్పారో చూడండి మీకు తెలియదు పెట్టదు మీరు యజ్ఞం అంటే హోమం చేస్తే అదే యజ్ఞము యాగము అనుకుంటున్నారు తత్వాన్ని తెలుసుకోవడం కూడా యజ్ఞమే దానికి జ్ఞాన యజ్ఞం అని పేరు నిజానికి వాళ్ళు డిమాండ్ చేస్తారు మీరు ఆ యజ్ఞం అనే మాట తీసేయండి కన్ఫ్యూజింగ్గా ఉంది మీరేదో పూజలు అవి చేసుకుంటారేమో మేము వస్తే ఇక్కడ పూజ లేదు ఏమీ లేదు ఊరికే పండలు ఉంది స్టేజ్ ఉంది దాని మీద మీరు కూర్చుంటారు మేము అక్కడ కూర్చుని ఏమిటి వింటాము అని ఆ రకంగా ఛాలెంజ్ చేశారు దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏదో పూజైనా ఉండాలి ఏదైనా ఉండాలి కానీ ఇలా ఒక ఆయన చెప్తూ ఉంటాడు మైకులో మిగతా వాళ్ళందరూ అలా కూర్చుని వింటూ ఉంటారు ఇదేమిటండి ఇది అనుకుంటమంది ఛాలెంజ్ చేశారు ఛాలెంజ్ చేస్తే తమ్ముళ్ళు మీకు తెలీదు మీరు ఎరుగరు దీన్ని జ్ఞాన విజ్ఞారు ఇలా వినడానికి శ్రవణం అని పేరు ఈ ఉపనిషత్ పద్ధతి పద్ధతిది మీరు తెలుసుకోండి అని ఆయన వాళ్ళకి నచ్చజెప్పారు అయినా వాళ్ళు సరిగ్గా వినిపించుకోక ఏదో కొంత అల్లరి చేయడానికి ప్రయత్నం చేశారని ఆయన ఆటంకాలన్నింటినీ అధిగమించి గీతా జ్ఞాన యజ్ఞాన్ని సక్సెస్ఫుల్గా నిర్వర్తించారని ఆయన జీవిత చరిత్ర పుస్తకంలో ఎక్కడో చదివారని కాబట్టి సో జ్ఞాన యజ్ఞము అనేది ఒకటి ఉన్నది ఈ యజ్ఞం యొక్క స్వరూపం ఇలాగే ఉంటుంది దీనికి ఉపకరణాలు ఉండవు మీకు వినేందుకు చెవులు మనస్సు ప్రేమ ఉండాలి దాని మీద జ్ఞానం మీద చెప్పేవాడికి కూడా నోరు ఆ ప్రేమ సబ్జెక్టు మీద ఉండాలి ఇంతే ఉపకరణాలు ఒకప్పుడు వరకం ఉంటే ఉంటుంది లేకపోయినా కూడా కింద కూర్చుని అయినా విని వాళ్ళు వింటారు చెట్టు కింద కూర్చుని కూడా శ్రవణం చేసి వాళ్ళు శ్రవణం చేస్తారు లక్షణాము అలాగే చెట్టు కింద కూర్చుని ఆయనకేసి చూస్తూ వాళ్ళు జ్ఞానాన్ని పొందారని మనకి చెప్తారు పురాణ దాకా కాబట్టి ఈ జ్ఞాన యజ్ఞము అనేది ఒక విన విశిష్టమైనటువంటి పదం ఇప్పుడు మీరందరూ మనందరము జ్ఞాన యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాము జ్ఞాన యజ్ఞం చేస్తుంది మనం జ్ఞాన యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాము కొంతమంది ఏమనుకుంటారంటే అలా వచ్చి ఇటు రావడం కంటే అటు వెళ్తే మంచిదేమో ఇటు వస్తే ఆయన ఏదో కథ కమామేషు అలా కూర్చొని వెళ్ళామే తప్ప ఇంకేముంది అటు వెళ్తే వెంకటేశ్వర స్వామి దర్శనమైనా చేసుకుంటే పుణ్యం వస్తుంది తీర్థం వస్తుంది ప్రసాదం వస్తుంది ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడికి వస్తే పుణ్యం లేదు తీర్థం లేదు ప్రసాదం లేదు అని కొంతమంది నేను ఎదుగుతున్నాం ఇటు రావడం మానేసి అటు వెళ్తారు ఇటు వద్దాం అనుకుని ఓహో ఇటు వద్దు అనికాల వెళ్తారు ఈ గోళ అయిన తర్వాత వద్ద లేదు తర్వాత తర్వాత ఇంకో ఇటు వచ్చి ఏటప్ప ఈ గోళతారు దేవుని గురించి స్మరించుకుని పూజ చేసుకుంటు లేదు మంత్రం చెప్పుకుంటుకు లేదు ఏదో శ్లోకాలు ఉంటారో వాళ్ళు చెప్తారు మిగతా వాళ్ళు ఇదేమి అనుకూలంగా ఉన్నట్టు లేదే అని ఐదు నిమిషాలు కూర్చొని అని లేచి అటు అలా దేవాలయాలకి వెళ్తారు ఉంటుంది లోకంలో అన్ని అన్ని వెరైటీలు ఉంటాయి నమూనాలు అన్నీ ఉంటాయి కదండి సమాజం ఉంటాయి అలాగే ఉంటుంది సో కాబట్టి నేను మీకు మనం చేసేది ఏమిటంటే మీరు యజ్ఞం చేస్తున్నారు మీరు ఆ సంగతిని గమనించాలి సరే లేదు చెప్తున్నాడు మనం వినొచ్చని కాకుండా మీరు యజ్ఞం చేస్తున్నారు ఆ విషయాన్ని మీరు తీసుకోండి మా ఓ తీసుకోండి మీరు యజ్ఞం చేస్తున్నాం మేమని మీరు అనుకోవాలి ఈవినింగ్ పదిహేను లేపళ్ళు ఎక్కడ క్షేమక్షేమం చేస్తారా ఏదో చెప్తున్నాడు వాళ్ళు విట్టుగా అనుకోకూడదు మేము యజ్ఞం చేస్తున్నాము అని మీరు తెలుసుకోవాలి ప్లీజ్ నోట్ దట్ పాయింట్ యూఆర్ డూయింగ్ యజ్ఞం సో అంత ప్రాముఖ్యము దానికి కలదు జ్ఞాన యజ్ఞము అది మొట్టమొదటి చెప్పాడ ఏ ప్రకారంగా ఈశ్వరుని దగ్గరకు మనం చేరుకోవాలి అనేది అనే లిస్టులో ఫస్ట్ ప్లేస్లో జ్ఞానయజ్ఞాన్ని వేశారు జ్ఞానయజ్ఞేన అన్నే యజంతే మాం యజంత మాం ఉపాసతే ఆరాధిస్తున్నారు యజంత అంటే ఆరాధిస్తున్నవారు మాం ఈశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారు ఏం ఆరాధిస్తున్నామండి పువ్వులు లేవు మూర్తి లేదు మంత్రం లేదు తంత్రం లేదు అగ్నిహోత్రం లేదు ఆహుతి లేదు ఏమిటా ఆరాధిస్తున్నట్టు అంటే ఆ తెలుసు కొనుక యజ్ఞము ఆ యజ్ఞము ద్వారా మనం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము ఇది ఒక పద్ధతి ఈశ్వరుణ్ణి ఆరాధించే పద్ధతులలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి యజ్ఞము అంటే అగ్నిని వ్రేల్చి హోమము చేయుట ఇక్కడ ఏది అగ్నేది దేన్ని హోమం చేస్తున్నట్టు మరి జ్ఞాన యజ్ఞము అన్నారు కదా రూపకము మెటఫర్ అంటారు రూపకము తెలుగులో రూపకము ఇంగ్లీష్లో మెటఫర్ అని అంటారు ఈ మెటఫర్లో జ్ఞానమే యజ్ఞము అయితే మరి అగ్ని ఏది ఆహుతి ఏది యజ్ఞం అంటే అగ్ని ఉంటుంది ఆహుతి ఉంటుంది దేవత కూడా ఉంటుంది మరి మీరు యజ్ఞం అనేసుకున్నారు కదా అగ్ని ఏది జ్ఞానమే అగ్ని ఆహుతి ఏది అహంకారమే ఆహుతి అహంకారాన్ని ఆహుతి ఇవ్వాలి ఎందుకంటే కర్మ చేసే సందర్భం ఈ జ్ఞానయజ్ఞం యొక్క వైశిష్ట్యాన్ని మీకు నేను మనవి చేసుకున్నాను కర్మ చేసే సందర్భంలో నేను కర్తను అనే నిశ్చయంతో వాడు కర్మను చేస్తాడు కర్మి అది నేను కర్తను దాని పేరే అహంకారము అహంకరోని ఇది నేనే చేస్తున్నాను అని అహంకారం ఈ అహంకారము ఏ లెవెల్ ఇప్పుడు ఒకసారి నేను తిరుపతి దేవస్థానంలో ఆ దేవుడి దర్శనానికి నేను క్యూలో నిలబడ్డాను ఇప్పుడు రాంగ్ బ్యాక్ నిలబడ్డప్పుడు వెనకాల నుంచి ఇద్దరు అందరినీ తోసేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు తప్పకుండా తప్పకుండా వీళ్ళు అడిగారు నేను ఊరికే అలా పరిశీలిస్తున్నాను వీళ్ళు అడిగారు ఎందుకండి మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు అని అడిగారు అడిగితే వాళ్ళు చెప్పారు మేము ఫలానా మీరు ఊరికే ఉత్పత్తి దర్శనం కోసమే నిలబడ్డారా మీరు మేమేమో ఫలానా ఆర్థిక సేవ టిక్కెట్లు కొనుక్కుని ఆర్థిక సేవ చేసి వాళ్ళం మేము అని చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాము అని మామూలు కంటే కొంచెం గట్టిగా తోసేసి ముందుకు వెళ్ళిపోయారు ఎందుకంటే అడిగారు చేస్తుంది అడిగారు అలా తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు అంటే అర్థం ఏమిటి అహం కరోమి నేను ఆర్జిత సేవను కరోమి తప్పుకో నువ్వు చేస్తున్నావు ఆర్థిక సేవ చేయట్లేదు మేము ఉంటే దేవుణ్ణి చూడమే ఎవరు చూస్తావు తప్పుకో పక్కకి నేను ఆర్థిక సేవను చేస్తున్నాను పక్కకి తప్పుకో ఇది అహం కరోని ఎలా ఉండదు సార్ లోకము పీపుల్ ఆర్ జస్ట్ క్రేజీ వాటర్స్ కింద చూస్తే సో తత్వానికి జ్ఞానానికి సత్యానికి ఏమీ సంబంధం ఉండదు ఏదో ఒక ధోరణిలో పోతూ ఉంటుంది సమాజం ఎనీవే సో అహం అహంకారము కర్మ శశీ కొలది అహంకారము మరింత దృఢతడుతుంది ఈశ్వర సందర్భం ఎలా ఉండవు కర్మ కర్మయోగం కాదు కర్మ నిజానికి యజ్ఞాలు కొన్ని ఉన్నాయి అగ్నిష్టోమము అతిరాత్రము రెండు రెండు తీసుకోండి అగ్నిష్టోమము అతిరాత్రము అగ్నిష్టో లేకపోతే వాజపేయము యజ్ఞం అగ్నిష్టోమం చేసిన ఆయన్ని సోమయాగి అంటారు వాజపేయం చేసిన ఆయన్ని వాజపేయి అని అంటారు ఆ యజ్ఞం చేసిన సందర్భంలో ఆ సభ ఏదైనా వేదసభ అయినప్పుడు సోమయాజీకి చిన్న కుర్చీ వేస్తారు వాజపేయికి పెద్ద కుర్చీ వేస్తారు మీరు గమనించారా ఎప్పుడైనా స్టేజ్ మీద కుర్చీలు వేస్తారు చిన్న కుర్చీలు పెద్ద కుర్చీ చూడలేదు సో వాళ్ళ స్టేటస్ని బట్టి వేస్తారు కాబట్టి కర్మ ఏం చేస్తుందంటే మనిషిని అహంకారమును బలం చేస్తుంది కర్మ కాబట్టి కర్మ విషయంలో అహంకారం బలం అవుతుందని నేను దృష్టాంతం మీకు చెప్పాను ఉపాసన విషయంలో అహంకారం బలంగా ఉంటుందని నేను చెప్పాలా మీకు చెప్పాలా మీకు తెలీదు ఉపాసకులంతటి దురహంకారులు వాళ్ళైతే నీకు ఎవరు కనపడుతుంది ఉపాసన చేస్తున్నాడు అంటే లౌకిక సంసార దృష్టి పెట్టుకుని సంసార ఫలాల్ని అపేక్షించి వాడు ఉపాసన చేస్తున్నాడంటే వాడు దురహంకారిగా ఉండిపోతాడు వాళ్ళు పేరు పెట్టేసుకుంటారు లలిత ఉపాసక సోన్ సో అశోకా హోటల్లో ఈ సమయంలో కలుసుకోవచ్చు టికెట్ వెయ్యి రూపాయలు దిస్ ఈజ్ హౌ ది ఆపరేట్ ఉపాసకుల యొక్క అహంకారము అంటే వాళ్ళు ఎలాగా అహంకారం యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే మేము దేవుణ్ణి మేము మ్యానికులేట్ చేస్తాము మా మంత్రాలతోటి మా తపస్సుతో మేము దేవుణ్ణి మ్యానికులేట్ చేస్తాము మీరందరూ అవేమీ చేయలేదు కాబట్టి నడుపుస్తూ మా ముందు వచ్చి కూర్చోండి అన్న లెక్కన చాలా అహంకారంగా ఉంటుంది కానీ జ్ఞాన యజ్ఞంలో మళ్ళీ అలాగే ఉండకూడదు మేము వేదాంతులము తత్వశాస్త్రాన్ని కళ్ళకిందులుగా బట్టి పట్టిన వాళ్ళము ఉపనిషత్తులను గట్టిగా మేము చూడగలము భగవద్గీతలో నేను నూట జ్ఞాన యజ్ఞాలు చేశాను అంటే అది అంతే అది అంతే నన్ను ఎవరో అడిగారు స్వామి మీరు ఎన్ని జ్ఞాన యజ్ఞాలు చేశారని అబ్బాయి ఏదో నలుగురు జిజ్ఞాసులు చేరినప్పుడు భగవద్గీతని చర్చ చేసుకోవడం తప్ప మనం చేసేదేముంటుందండి అని నేను అన్నాను ఎగ్గుతావు లిస్టు వేయచ్చు అవునా లిస్టు వేసుకోకపోతే నెంబర్ పెరిగిపోతుంది ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంటారు చూడండి ఎన్ని రన్సే రన్స్ వీడు ఇరవై రన్స్ చేసాడు వాడు ముప్పై రన్స్ చేసాడు అవును వాడు బ్యాక్ కూర్చుని ఇలా అన్నప్పుడల్లా ఓ అంకే దానికి జత చేస్తుంటే కరెక్ట్ ఏమవుతుంది అలా పెరుగుతూ పోతుంది అదేవిధంగా గీతా జ్ఞాన యజ్ఞములు అంటూ పెంచుకుంటూ పోతే ఇన్ని ఏ జ్ఞాన యజ్ఞములు నేను చేశాను అంటే అది అహంకారం బలపడినట్లా అహంకారం తిరస్కరించినట్లా కాబట్టి లోకంలో తత్వాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే ప్రతిదీ అహంకారాన్ని బలపరచడానికే ఉపయోగపడుతుంది కర్మైనా ఉపాసనైనా జ్ఞానమైనా కానీ యథార్థమైన జ్ఞానయజ్ఞము యథార్థమైన జ్ఞాన యజ్ఞము కర్మయోగం కూడా ఇదే నియమం వర్తిస్తుంది కర్మయోగంలో అహంకారం చాలా తలసబడిపోతుంది ఆ కర్మయోగం యొక్క మహిమ అతిథి భక్తి యోగంలో భక్తి నిండా ఉంటుంది అహంకారము అసలే ఉన్నది జ్ఞానయజ్ఞము కూడా అతిది ఏ జ్ఞానయజ్ఞములో ఆత్మజ్ఞానము అనే అగ్నిహోత్రమునందు అహంకారము అనే ఆహుతి సమర్పించబడుతుంది దీనికి అహంకార యాగం అన్నమాట అహంకారం ద్యుహో విశ్వాహ అహంకారాన్ని నేను హోమం చేసేసుకున్నాను ఇది ఈశ్వరునకు సమర్పితమవు ఆశ అది జ్ఞానయజ్ఞము జ్ఞాన యజ్ఞము యొక్క మహిమ కాబట్టి ఆ అహంకారాన్ని ఈశ్వర భక్తి యుద్దు ఈశ్వర ధ్యానమునుందు తత్వ విచారమునుందు సమర్పించి వేయట ఆ రకమైన యజ్ఞంతో కొంతమంది ఈ జ్ఞానప్రధానులైనటువంటి సాధకులు ఈశ్వరుణ్ణి ఉపాసిస్తారు అంటే ఈశ్వరులకు చాలా దగ్గరగా వెళ్ళిపోతారు ఎంత దగ్గరగా వెళ్తారంటే ఈశ్వరునిలో ఐక్యమయ్యే ప్రతి దగ్గరగా వెళ్ళిపోతారు ఈశ్వరులో ఐక్యం అంటే ఏదో ఇటు అలా వెళ్ళి దాంట్లో ఫిక్స్ అయిపోయి ఫ్యూజ్ అయిపోయిందని అలా ఫిజికల్ గా ఆలోచించకూడదు ఈశ్వరునిలో ఐక్యం అంటే తనకు ఈశ్వరునకు నిత్య సిద్ధమై ఉన్న అభేదమును తెలుసుకున్నది అంటే ఈశ్వరుల ఇచ్చి ముఖా అంటే కాబట్టి ఆ విధంగా జ్ఞాన యజ్ఞంతో కొంతమంది ఉపాసన చేస్తారు భాష్యకారులు ఏమంటారు చూద్దాము జ్ఞానేతి జ్ఞాన యజ్ఞేనా జ్ఞానమేలా భగవద్విషయం యజ్ఞ లేన జ్ఞాన యజ్ఞేనా ఇక్కడ యజ్ఞము జ్ఞానమే జ్ఞానమే యజ్ఞము ఏ జ్ఞానము మీ లౌకిక విషయాల పరిజ్ఞానం కాదు భగవద్ విషయమైన జ్ఞానమే అంటే ఈశ్వరుణ్ణి గురించి తెలుసుకుంటయే ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అది జ్ఞానం అంటే ఎలా తెలుసుకోవాలి సర్వాత్మా ఈశ్వర అని అది జ్ఞానం ఈశ్వరుడు ఈ సర్వమునకు ఆత్మయ్య ఉన్నాడు ఆ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడో ఫలానా చోట కొన్ని వేల మైళ్ళ పైన ఎత్తున్న పైన ఎక్కడో ఉన్నాడు అక్కడ ఉంటాడు అని అది తెలుసుకున్నట్టు ఎక్కడైంది అది పరోక్షం కదా పరోక్షము పరో ఈశ్వరుణ్ణి మీరు పరోక్షంగా అర్చి పెడితే అది జ్ఞానం అనిపించుకోదు ఈశ్వరుడు పరోక్షుడేమీ కాదు ఈశ్వరుడు అపరోక్షుడు ఈశ్వరుడికి పేరది అపరోక్షానుభూతి అంటారు కానివాడే ఈశ్వరుడు ఒకప్పుడు ఏమవుతుందంటే ఒకనొక వ్యవస్థ ఒకనొక ఉపాసనా పద్ధతి లేకపోతే కర్మ పద్ధతి ఏం చేస్తుందంటే ఈశ్వరుణ్ణి మనకి దూరంగా తీసుకుంటుంది సో అలా కాకుండా ఈశ్వరుణ్ణి సర్వాత్మరూపునిగా తెలియట దానికి జ్ఞానము అంటే భగవద్ విషయం జ్ఞానం అంటే భగవంతుడు సర్వమునకు ఆత్మయ్య ఉన్నాడు ఆ విధంగా దర్శించుటయే జ్ఞాన జ్ఞానము ఆ విధమైన దర్శనం ఏదైతే కలదో అది ఏ యజ్ఞము దర్శనము అంటే విషం విషం సో అటువంటి విషం సర్వాత్మ ఈశ్వర సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన అనేటువంటి విషం ఏదైతే ఆ విషంకి జ్ఞానము ఆ విషం కోసం చేసే విచారము కూడా జ్ఞానమే అనబడుతుంది అర్థాదో బ్రహ్మ జిజ్ఞాస జ్ఞాతుమి కాబట్టి విచారం కూడా జ్ఞానం యొక్క అంగమే కనుక ఆ విచారం చేసి ఆ విధమైనటువంటి విషన్నే కనుక మనం డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నానికి ఆ విషన్కి కూడా జ్ఞానయజ్ఞము అని పేరు దానితో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు ఎజంత పూజ ఎంత పూజిస్తున్నారు అదే పూజ అంటే పూజ అంటే కేవలము పుష్పములతో చేసేదే పూజ అనుకోకూడదు జ్ఞానయజ్ఞం సో భగవద్విషయకమైన జ్ఞానము నిమిత్తమై చేసేది ఏదైనా కూడా యజ్ఞమే అయిపోతుంది ఈ జ్ఞాన యజ్ఞంలో మూడు ప్లస్ మూడు ఆరు మూడు భాష్యములు మూడు ఆంతరములు మూడు భాష్యములు ఏమిటంటే తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నే సేవయ మీరు ఆచార్యుడి దగ్గరికి వెళ్ళండి ఆయనకు దండం పెట్టండి రని పాత దీర్ఘ నమస్కారం కూడా మీరు చేయగలిగితే చేస్తే బాగానే ఉంటుంది సందర్భాన్ని బట్టి దండం పెట్టంటే ఆచార్యుడి పాపం ఆయన మనిషిని తాగడానికి అడ్డంగా పడిపోయి ఆయన కాలగా అడ్డొచ్చి ఆయన బొక్కబోర్లా పడి అలా కాదు సందర్భానుసారంగా ఆచార్యుడికో నమస్కారం చేయండి వినయాన్ని ప్రకటించడం తద్వారా ఆచార్యుడిని మహీకరించడం కాదు మన అహంకారాన్ని అల్పం చేసుకునే ప్రయత్నం ఒక నమస్కారం చేయండి పరిప్రశ్న సరళమైన విధంగా ప్రశ్నలు వేయండి సరళమైన విధంగా యోగ్యమైన ప్రశ్నలు సరైన సమయంలో సరళమైన విధంగా వేయాలి సో నేను ఒకసారి శాన్ ఫ్రాన్సిస్కోలో క్లాస్ చెప్పేసి డయాసింగ్ పోయి వెళ్ళిపోతున్నా అప్పటికే లాంగ్ డే ఇంకా వెళ్ళి రెండు తొమ్మిది అయిపోతుంది రాత్రి వెళ్ళి రెండు మెరుగు తిని కొడుకోవాలి ఎప్పటికీ చేయలేను అనే ఆలోచనలో ఉన్న సమయంలో వచ్చేస్తుంటే హడావుడి హడాగా ఒక అతను పరిగెత్తుకొచ్చి ఏమంటే ఆత్మ అంటే ఏమిటో చెప్పండి అన్న అంటే నేను అన్నాను రేపు రాబోయే రేపు చెప్తానంటే రేపు నాకు ఖాళీ లేదండి మీరు ఇప్పుడే చెప్పాలండి ఏం చెప్పమంటారు ఏదో చెప్పా అలాగే ఏదో చెప్పాను అలా ఉండకూడదు పరిప్రశ్న దాన్ని ప్రశ్న అంటారు పరిప్రశ్న ప్రశ్న వేయకూడదు పరిప్రశ్న యోగ్యమైన విధంగా మీరు ప్రశ్న వేయాలి జనరల్గా క్లాసులో వచ్చి కూర్చుంటే ప్రశ్నలు వేయక్కర్లేదు ప్రశ్న సమాధానాలు అవే వస్తాయి మీరు క్లాసులో వచ్చి కూర్చుంటాయి ఇంక మళ్ళీ రేపు రావణులు అంటే సమస్య కానీ మీరు మళ్ళీ వచ్చే పక్షల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి సో మీరు ఊరికాయ చుట్టపు చూపు ప్రశ్నలు అలాగే మిగిలిపోతాయి మీరు నాలుగు ప్రశ్నలకి నేను నాలుగింటికి నేను సమాధానం చెప్పాను అనుకోండి ఇంకో అరడగలు ప్రశ్నలు పుట్టుకొస్తారు వాటికి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది సో ఎనీవే కమింగ్ టు ది పాయింట్ ఏజ్ ఎంత పూజ ఎంత కాబట్టి శాస్త్రాన్ని శ్రవణము చేయుట ఆత్మవిచారము అనేది గొప్ప పూజ అది మీరు గమనించాలి ఇప్పుడు మీరు స్వామి రామతీర్థ పుస్తకం విష్ణుని పుస్తకం సోఫాలో పుచ్చుని చదువుకుంటున్నారనుకోండి ఇంకొక ఆయన దేవుడి విగ్రహం ముందు కూర్చుని మడిపెట్టకట్టుకుని చాలా నిష్ఠగా పూజ సహస్రనామ పూజ చేసేస్తున్నాడు అనుకోండి నా అభిప్రాయంలో అది పూజ ఇది పూజ నుండి ఫస్ట్ యూ చూడ్నం అదే మాత్రమే పూజ ఇది కాదనుకుంటే అది అదొక పొరపాటు రెండో పొరపాటు ఆ పూజ ఈ పూజ గొప్ప జ్ఞాన యజ్ఞం కదా కాబట్టి ఆ విధ ఆ జ్ఞానము యొక్క జ్ఞానయజ్ఞము యొక్క మహిమను మనం గుర్తించాల్సి అహంకారా నాశానికి చక్కని ఉపాయము జ్ఞాన యజ్ఞము దానితోటి ఈశ్వరుణ్ణి వీరు ఉపాసన చేస్తారు మామీశ్వరం చాపి అన్యే అన్యాముపాసనా పరిత్యజ్ఞ ఈ జ్ఞాన యజ్ఞంలో ఆరుంటాయని చెప్పాను మూడు ప్లస్ మూడు ప్రణిపాతము పరిప్రశ్న సేవ సేవ అంటే పరిప్రశ్న ప్రణిపాత అయిన పరిప్రశ్న సేవ సమ్ సర్వీస్ సేవ అని పేరుతోటి మీ ఇంటి పనులు మానుకుని మీ కర్తవ్యాలను విడిచిపెట్టి ఆ మహాత్ముడు చుట్టూ గిరి గిరికీలు కొట్టడం అది కాదు మళ్ళా అలాగే ఆయన కూడా మిమ్మల్ని ఎక్స్ప్లాయ్ చేయకూడదు మీరు దొరికారు కదా వీరు నా వెంట పడుతున్నాడు కాబట్టి ఇంక వీరు వీడిని వాడేసుకున్నామన్నట్టుగా ఉండకూడదు విక్తిమైపోకూడదు సేవ చేయడానికి వచ్చిన వాడు ఈ షుడ్ నాట్ బికమ్ ఏ విక్తి ఆఫ్ స్పిరిచువాలిటీ మనకి విక్తింస స్పిరిచువాలిటీ కనపడుతూ ఉంటారు అక్కడక్కడ నాకు కనపడుతూ ఉంటారు మీరు కనపడచ్చు కనపడకపోవచ్చు సో అలా ఎవరిని విక్టిమైజ్ చేయకూడదు ఆ సేవ వాళ్ళు మన దగ్గరికి వచ్చినందుకు వాళ్ళ శ్రేయస్సు మనం చూడాలి వాళ్ళు వాళ్ళ శ్రేయస్సు చూసుకోక మనము వాళ్ళ శ్రేయస్సు చూసుకోక చూడకపోతే వాళ్ళ పాపం విక్టిమైజ్ అయిపోతారు అలాంటి పొరపాటు చేయకూడదు వాళ్ళ కుటుంబ జీవనానికి ఏ విధంగానూ భంగం కాని విధంగా మనమేదన అల్పమైన సేవ కొద్దిపాటి సేవ మన అవసరాన్ని మించకుండా తీసుకోవాలి అది సేవ ఈ మూడు బాహ్యములే ఇవి ఆంతరములు కావు బాహ్యములు బహిరంగము బహిరంగము అంటే అర్థం ఏంటి చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది వాటి ప్రభావం ఈ మూడు మీరు ఎంత పకడ్బందీగా చేసినా సరిపడదు ఆంతరములు మూడు ఉన్నాయి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ శ్రద్ధావంతుడు ఇది మనం చూసాం దైవోధ్యాయంలో చూసాం శ్రద్ధ గలవాడు తత్పరత గలవాడు దాని వెళ్ళు తత్పరత ఉండాలి అదే పరమ లక్ష్యంగా ఉండాలి అదే ఆయన అంటున్నారు అక్కడ అన్యాం ఉపాసనాం పరిత్యజ్య చూడండి ఒక నిష్ట ఉండాలి గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాసాగా ఉండకూడదు ఒక నిష్ఠ ఉండాలి తత్పరత ఉండాలి లోకంలో అనంత కోటి ఉపాయా ఉపాసనలు ఉంటాయి ఎన్ని ఉపాసనలు ఉంటాయి అంటే సప్త కోటి మహామంత్రాలు ఉన్నాయని చెప్తారు అని అని అలా చెప్తారు మంత్రశాస్త్రం పండితులు ఏమని చెప్తారంటే మీకు తెలుసో తెలీదో సప్త కోటి మహామంత్రాలు ఉన్నాయి అని చెప్తారు అంటే ఏడు కోట్ల మహామంత్రాలు ఉన్నాయి మహామంత్రాలు ఇక చిన్న మంత్రాలు ఇంకేమున్నాయో మీరు ఊహించుకోండి అంటే సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి అంటే ఎన్ని ఉపాసనలు ఉన్నట్టు ఒక మహామంత్రానికి ఒక ఉపాసన లెక్కేసుకుంటే సప్త కోటి ఉపాసనలు ఉన్నాయి ఈజీ కెన్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ మీరు చాలా గొప్పగా మీరు చెప్పుకుని సప్త కోటి ఉన్నాయి మా దగ్గర మీరు చెప్పుకోవచ్చు ఇట్స్ ఓకే దట్ దట్ దట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ పాయింట్ ఇన్ ఇట్ ఒక పాజిటివ్ పాయింట్ ఉంది దాంట్లో అదేమిటంటే ఇట్ ఈస్ హైలీ ఓపెన్ రిలీజియన్ మీరు రెస్ట్రిక్ట్ చేసేయకుండగా వన్ బుక్ వన్ గాడ్ వన్ మెథడ్ ఆఫ్ వర్షిప్ అని ఆ రకంగా దాన్ని మోసలో పోసేసి ఫిక్స్ చేసేయకుండా చాలా ఓపెన్గా పెట్టారు డెమోక్రాటిక్ రియల్జియన్ అనే ఒక స్ట్రాంగ్ పాయింట్ దాంట్లో ఉంది అండ్ వీక్ పాయింట్ ఏమిటంటే సాధుకుని వైపు నుంచి ప్రతి సిస్టంలోనూ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది వీక్నెస్ ఉంటుంది అది మనం గుర్తుపట్టి మనం ముందుకు వెళ్ళాలి సిస్టమ్కి ఫిక్స్ అయిపోకూడదు సిస్టమ్ కెన్ హెల్ప్ యూ మూవ్ ఫార్వర్డ్ At the same time, system should not be allowed to hold you back. Alla so, and the parupati chai for it. So, our system law and the weakness here can tell, Dheni and Nishtha and Dhani. We can Nishtha and Dhani. So, Udha Harmi ki, Pakayana Sri so, Krishna Upasana cheshedhani. Cheshedhani to, edo kashna aun chidhani. Kashna aun chidhani, Jeevitam aun te kashna aun chidhani. Kashna aun du kochidhani, ente shokha aun du kochidhani. సుఖం వచ్చినట్టుగానే కష్టం కూడా వస్తుంది కాబట్టి ఏదో కష్టం వచ్చింది కష్టం వస్తే అప్పుడు ఏం చేయాలి వీడు అంతవరకు శ్రీకృష్ణుని ఉపాసన చేశాడు కనుక ఈ కష్టం వచ్చినప్పుడు కూడా శ్రీకృష్ణునే ఉపాసన చేయాలి మళ్ళీ వీడు ఎవడో చెప్పాడు నీకేమో ఫలానా ఏదో పేరు పెట్టి ఏ పేరన్నా ఎవరికి తగ్గుతుందేమో అని భయం అంతకంటే పేరన్నానికి హెజిటేషన్ అందుగురించి ఏదో పేరు పెట్టి నువ్వు ఇదో ఈ ఫలానా యక్ష యక్ష ఒక యక్ష దేవత ఆ దేవతను కనుక నీవు పూజించేస్తే నీకు ఈ రోగం తగ్గిపోతుంది అని చెప్పారు వీడికి చెప్తే వీళ్ళు శ్రీకృష్ణుని పక్కన పెట్టేసి శ్రీకృష్ణుని ఎంతకాలం పట్టుకున్నా ఏం ఉపయోగం లేదులేదు జ్ఞానం అంటాడు ఆయన ఆయన అలాంటివి కూడా ఎక్కడికి పోడు ఎప్పుడైనా నిచ్చిగతి కూర్చు కంగారుందని శ్రీకృష్ణుని పక్కన ఈ యక్ష వెనక్కలు పడ్డాడు దాన్ని నిష్ఠ అలా ఉండదు నిష్ఠ సో ఏ గాలికి ఆ గొడుగు పడితే అది నిష్టని పెంచబోతుంది లోకంలో అనేక ఉపాసనలు ఉంటాయి ఆయా సందర్భాలను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు మీరు ఏమి నిష్టగా ఉన్నట్టు ఆ సమయానికి తగ్గ మాటలు మాట్లాడుతావు నువ్వు నువ్వు నిల నిలకడలేనివాడు అయ్యా నువ్వు మా రాముడు చూడు ఎంత స్థిరంగా ఉంటాడో అని సంథింగ్ టు దిస్ ఎఫెక్ట్ నాకు వివరం గుర్తులేదు వాళ్ళు ఎక్కడ మాట్లాడతారు కృష్ణుణ్ణి అంత మాట నేస్తాడు కానీ రాముడిని మాత్రం అంట ఎందుకని ఆయన యొక్క నిష్ట రాముని ఎమ్మె కృష్ణుని ఏం కాదండు అసలే కాదండు కానీ రాముని ఎందు నిష్ట ఆయనకి ప్రాణాంతకమైన ఆపద వచ్చినా కూడా రామా అంటాడు తప్ప ఇంకోటి అండవు అంటే ఇంకోటి అండం తప్పని అభిప్రాయం కాదు ఆ నిష్ఠ యొక్క లక్షణం అలా ఉంటుంది చూడండి ఆయన శంకరులు ఏమంటున్నారు భాష్యాలను చూడరు శంకర భాష్యాన్ని చూడరు ఊరికే పైపైన ఇసగలో మేడకట్టినట్టుగా ఒక ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తారు తప్ప అటువంటి సౌధాలు నిలపడం చాలా అల్పంగా ఉంటాయి వీక్గా ఉంటాయి